పర్వతంబు కంటే భారమయ్యుండును శుభకరంబు మోక్షోభనంబు గురుని భక్తి లేని కుచితులకెళ్లను అఖిల జీవసంగ ఆత్మలింగ భావము అఖిలజీవులందు కలిసియున్న ఓ ఆత్మ వినుము గురుభక్తి లేని శిష్యులకు గురువు బోధించు మోక్ష మార్గము చాలా కష్టముగాయుండును విశేషార్థము కొందరు గురువుల వద్ద చేరియు వారికున్న కపటగుణములను వదలక మనస్సున భక్తి లేకున్నను పైకి భక్తియున్నట్లు నటించుచు గురువు బోధించు నిజ మోక్ష జ్ఞానమార్గమును పెద్ద భారముగా మోయుచుందురు ఎన్నాళ్లు బరువు మోయగలరు ఏదో ఒకరోజు క్రింద వేయవలసినదే కనుక అటువంటి కుచిత బుద్ధిగల భక్తులు గురువును వదలిపోవు మార్గమును వెదకు చుందురు